That is Nirishwaravada. You got the point? I am so-and-so. Ipidu Gauragarundi var Vijayavada. Nena I am Gaurā. Gaurā is an acronym. So Goparāju some name he has got. I am Gaurā, son of so-and-so parents. A set of parents. Resident of Vijayavada town. Resident of World Nastic Association. I am so-and-so. This is my identity card. I am. Nenunnam. I phala nama yekthika Nenunnam. And now my stand is, there is no God. That is the right thing. What I am saying is that I am saying that I am not a person. I am not a person. But if I am a person, I don't know if you are a person. I am not a person. ఈ అహంతో పాతే జగత్తు వచ్చింది పరిచ్ఛన్నమైన అహం లేకుండగా జగత్తు కూడా ఉండదు మీరు నిద్రపోయారనుకోండి పరిచ్ఛన్నమైన అహం ఉందా లేదు జగత్తు లేదు ఏ పరిచ్ఛన్నమైన అహము లేక జగత్తు లేకపోతే ఇంత దేవుడు ఉండడు ఎందుకంటే దేవుడు ఉండాలంటే కూడా ఈ రెండు ఉండాలి పరిచ్ఛన్నమైన అహం ఒకడు ఉండాలి వీడు ఎదురుగా జగత్తు ఉండాలి ఈ జగత్తుకి కారణం దేవుడు అని వీడు అనాలి అక్కడ కానీ దేవుడు కాదు అంత వ్యవధానం ఎక్కువైపోయింది పరిచ్ఛన్నమైన అహం పక్కన జగత్తు జగత్ కారణం దేవుడు అని ఎంత వ్యవధానం వచ్చిందో చూసారా కాబట్టి పరిచ్ఛన్నమైన అహం ఎప్పుడైతే విలీనం అయిపోతుందో దేవుడు వీడు అనుకున్న విదృశ్యమైన దేవుడు ఉండడు జగత్తు జగత్తు ఉండకపోతే జగత్ ఉండదు జగత్తు మిర్చి అయితే జగత్ అనే స్టేటస్ మెచ్చి అవుతుంది అప్పుడు ఇంకేది మిగిలి ఉంటుంది ద బీంగ్ సాక్షి ఈ ఈ ఈ వికల్పానికంతకీ ఈ ద్వైతానికంతకీ సాక్షిగా ఉండే ఆత్మచైతన్యం మిగిలి ఉంటుంది అదే అద్వైతం అది మిగిలి ఉండదు అంటే శూన్యవాదం అవుతుంది అది అంగీకారం కాదు అనేక రకాలుగా శూన్యవాదాన్ని కాదని చెప్పడం అయినది అవికల్పిత రజ్వంశవత్ ప్రాక్ సత్పాభావ విజ్ఞానాత్ ఏమంటే సర్పము లేదు అనే విజ్ఞానం కలిగింది సర్పము లేదు అనే విజ్ఞానం కలిగితే వెంటనే ఏం మిగిలింది అక్కడ అవికల్పితమైన రజ్జువు మిగిలింది ఎందుకంటే సర్పము యొక్క వికల్పమునికి ముందు కూడా అదే ఉంది రజ్జువే ఉన్నది అదేవిధంగా అహం పరిచ్ఛిన్నమైన అహం ఈ అహంక ఆపోజిట్గా ఉండే జగత్ ఈ ద్వైతం ద్రష్టాదృశ్యము అనే ద్వైతము లేదు ద్రష్టాదృశ్యము అనే ద్వైతము లేదు అని మీరు ఎప్పుడైతే చెప్పారో ఈ ద్వైతము ఏ అద్వయ చైతన్యంలో ప్రకాశించిందో అది మాత్రమే మిగిలి ఉంటుంది దీనికో మీకు దృష్టాంతం చెప్తా చూడండి సియర్ సీన్ డివిజన్ సియర్ సీన్ డివిజన్ ద్వైతం అది భ్రమ కల్పితం ఇప్పుడు ఈ సీయర్ సీన్ అనే డివిజన్ కల్పితమైనప్పుడు ఈ కల్పనకి అధిష్టానం ఏదైనా ఉందా లేదా అది పాయింట్ అధిష్టానము ఏది లేదు అన్నమాట తప్పు అధిష్టానం ఉంది ఏమిటో తెలిసిన అధిష్టానం సియింగ్ సియింగ్ అనే అధిష్టానం ఉంది ఆ అధిష్టానం ఉండబట్టే చూపు అనే చూచుట అనే అధిష్టానం ఉండబట్టే చూచుట అంటే క్రియ అనుకున్నారు అది క్రియ కాదు అది అధ్యతనే చూపు అంటున్నా చూపునందు చూసేవాడు చూడబడేది అనే ద్వైతము కల్పించబడింది అజ్ఞానం చేత కల్పించబడింది కల్పిత అజ్ఞానాన్ని త్రోసిపుచ్చితే కల్పిత ద్వైతాన్ని త్రోసిపుచ్చితే చూపు మిగిలి ఉంటుంది చూపు అంటే దాన్నే ఆత్మజ్యోతి చూపు అంటే కంటి చూపు అనుకున్నారు ఆత్మజ్యోతి అవి వెలుతురు వెలుతురు అది మిగిలి ఉంటుంది దాన్ని నిరాకరించటం ఎవరికీ సంభవం కాదు ఎందుకంటే అది నిరాకరించవలసిన వాడికి కూడా ఆత్మయ్యి ఉంటుంది వాడు నిరాకరించాలి అంటే ముందు తాను ఉండి తర్వాత నిరాకరిస్తాడా తాను లేకుండా నిరాకరిస్తాడా తాను ఉండి నిరాకరిస్తాడా అంతే సరిపడేది కాబట్టి తన యథార్థ స్వరూపమైన ఆత్మ అవుతుంది అది ఏ యథార్థమైన దేవుడు దాని నుండే జగత్తు పుడుతోంది అజ్ఞాన కల్పితం అని అర్థం నిజంగా పుట్టింది అనుకున్నారు భ్రమ సాక్షి భ్రమ బాధ ఎందు మిగిలి ఉంటాడు అని దట్ ఈస్ హౌ ది హోల్ థింగ్ ఈజ్ రిజెక్టెడ్ నేను ఊరికే మీకు సారభూతంగా చెప్పాను తర్వాత ఇక్కడ ఏమంటారంటే రజ్జువు కూడా మిథ్యే అన్నాడు కదా ఇప్పుడు సర్పం మిథ్య అయినట్టుగా రజ్జువు కూడా మిథ్యే అన్నట్టు కదా ఇప్పుడు దాని మీద ఆనందగిరి చాలా బాగా ఆయన ఏమంటారంటే చూడు నాయం సర్పహ రజ్జురేవా ఇది సర్ప అభావ జ్ఞానపూర్వక పురోవర్తి రజ్జుత్వ నిశ్చయాత్ ఇప్పుడు సర్పము కల్పితమే రజ్జువు కల్పితమే నువ్వు అంటున్నావు నీ ఆర్గ్యుమెంట్ తప్పది అసలు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆర్గ్యుమెంట్ ఒకటి దట్ ఈస్ వన్ థింగ్ అట్ ఈవెన్ మోర్ దెన్ దాట్ ఇది సర్పము కాదు ఇది రజ్జువు అని ఇప్పుడు జ్ఞానం కలిగింది ఏమండి ఈ జ్ఞానం కలగడానికి ముందు ఏ జ్ఞానం ఉంది సర్ప జ్ఞానం ఉంది ఇది సర్పము అనే జ్ఞానం ఉంది ఈ సర్పజ్ఞానానికి ముందు రజ్జు జ్ఞానం లేదు రజ్జు జ్ఞానం ఉంటే ఇంక సర్ప జ్ఞానం కలగదు సర్పజ్ఞానానికి ముందు రజ్జు జ్ఞానం లేదు జ్ఞానం ఉన్నది సత్ సంథింగ్ ఈజ్ దేర్ అనే సత్ జ్ఞానం ఉన్నది కాబట్టి సర్పభ్రమకి ముందు ఏమీ లేదని నువ్వు వెళ్ళంటావు సర్పభ్రమకి ముందు ఏముంది సంథింగ్ ఈజ్ దేర్ అనే ఈజినెస్ యొక్క జ్ఞానం ఉన్నది ఆ ఈజినెస్ యొక్క జ్ఞానంలో సర్పజ్ఞానం కలిగింది సర్ప ఆరోపించబడింది ఆ తర్వాత కాబట్టి నువ్వన్నట్టుగా రజ్జువు కూడా ఆరోపితమని సందర్భంలో కూడా సత్తు మిగులు ఉంటుంది సత్తు జ్ఞానం ఉంటుంది అం చేతనే సద్వాదము సద్విద్య సత్ అయితే ద్వై బౌద్ధులు ఏం చేస్తారంటే ఆ సత్తును నిరాకరిస్తారు వాళ్ళు వాళ్ళకుండే లాజిక్ వాళ్ళకుంటుంది ఎలా ఉన్నట్టు లాజిక్ పెట్టి సత్ సత్తును నిరాకరిస్తారు నిరాకరించి శూన్యమే తత్వము అని చెప్తారు శూన్యమే తత్వం అని చెప్పి బుద్ధుడికి ఒక పెద్ద దేవాలయం అంటే కట్టతారు ఏమన్నమాటది ఈ దేవాలయం కట్టడం అన్నది చూసా ఇది అందరికీ సమానం శూన్యవాదులకి అల్లివాదుల వాళ్ళకి ఇది సమానం ఎందుకంటే తత్వము అది ఏదో ఒక రూపంలో చుట్టుముట్టు తిరుగుతూ ఉంటే కానీ వీడికి తృప్తి కలగదు దాన్ని ఆ స్టేజికి తీసుకొస్తే కానీ వీడికి సంతోషం కలగదు సో ఎందుకంటే స్థూల దృష్టి అలా ఉంటుంది అసలు లోకం అలాగ ఉంటుంది ఏం పర్వాలేదు వికల్పతు రాకల్పనోత్పత్తే సిద్ధత్వాభ్యుపగమా అసత్వానుపత్తి సంస్కృత విద్యార్థులు ఆ వాక్యాలని చూస్తే ఎంజాయ్ చేయగలిగితే బాగుంటుంది ఇప్పుడు వికల్పయిత ఒకడు ఉంటాడు అంటే వికల్పయిత అంటే భ్రమపడ్డవాడు భ్రమపడ్డవాడు ఉన్నాడా భ్రమపడ్డవాడు లేకుండా భ్రమ కలుగుతుందండి భ్రమపడ్డవాడు ఉన్నాడు వీడు భ్రమపడ్డవాడు భ్రమకి పూర్వం ఉన్నాడా లేడా ఉన్నాడు రాగ్ వికల్పనోత్పత్తే సిద్ధత్వాభ్యుపదమాలు నువ్వు ఇది చెప్పు భ్రమకి పూర్వము ద్వైత భ్రమకి పూర్వము ద్వైత భ్రమ గలవాడు ఉన్నాడా లేడా ఉన్నాడు మరి శూన్యం అంటావేమి శూన్యం అధిష్టానం ఎలా అవుతుంది ఆత్మస్వరూపము అధిష్టానం అవుతుంది కాబట్టి అసత్వానుపత్తి అసత్వము అసత్వంతో శూన్యమే తత్వము అనేది ఇప్పుడు చూడండి అయాం ఫాదర్ అంటాడు అయాం ఫాదర్లో అదర్నెస్ అన్నది అది అధ్యానం అది యథార్థం కాదు ఎందుకంటే వీడు ఇంకో చోట నిలబడి ఇంకో ఇంకో వ్యక్తి ముందు ఏమంటాడో ఐఎమ్ హస్బెండ్ అంటాడు ఐఎమ్ ఫాదర్ అన్నవాడే ఐఎమ్ హస్బెండ్ అంటాడు ఐఎమ్ సన్ అంటాడు చూడండి ఈ ఫాదర్ హస్బెండ్ సన్ అనేవి మారిపోతున్నాయి మారకుండా ఉన్నది ఐమ్ నెస్ ఐమ్ నెస్ మారకుండా ఉన్నది కాబట్టి ఫాదర్ హస్బెండ్ సన్ అన్నవి అవి వికల్పములు ఆబ్వియస్లీ అవి వికల్పములు వికల్పములు అంటే భ్రమలు అంటే ఇప్పుడు మరి లోక వ్యవహార లోక వ్యవహారానికి సత్యం కానక్కర్లా ఇప్పుడు లోకం వ్యవహారం చే లోక వ్యవహారం అంటే ఏం చేస్తారు ఐఎం ఫాదర్ అని ఉంది ఇప్పుడు ఏం చేస్తారు లోక వ్యవహారం అంటే అంటే వాడికి ఏమో చదువు చెప్పిస్తాను కుర్రాడికి దానికోసం ఐఎమ్ ఫాదర్ అనే భ్రమెందుకు నువ్వు చదువు చెప్పించు ఐఎం ఫాదర్ సత్యం కానక్కర్లా ఫాదర్నెస్ భ్రమ చోటు కూడా చదువు చెప్పింద ఈ దత్త చేసుకున్న వాళ్ళు చదువు చెప్పిన్నారా లేదా ఆస్తింతా వాడు కట్టబెడతారు సాధారణంగా దత్త చేసుకున్నారు అంటే వాడు అయోగ్యుడై ఉంటాడు ఆ అయోగ్యుడిని పూర్వం ఇలాగే నడిచేది ఒక అయోగ్యుడు ఉంటాడు ఎందుకంటే యోగ్యుడిని దత్తత ఇవ్వరు చదువు వచ్చిన వాడిని దత్తత ఇవ్వరు ఓపెన్ గా చెప్తారు చదువు వచ్చిన వాడు ఉద్యోగం చేసుకుంటున్నారు వాడిని దత్తత ఇవ్వటం వీడు ఉన్నాడు వీడికి చదువు సంధ్యా ఏం లేదు పొలం మీద కూడా సరిగ్గా చూడదు పొలం తీసినంత పొలం వీటికి దాంతో పొట్ట గడవదు దత్త ఇంకొక ఎకరాలు అక్కడి నుంచి వీడికి అంచేతనే దత్తుడు అంటే బాగా సంప్రదాయం కలవాడు ఉంటాడు బలాదురు తిరుగుతో ప్యాకెట్ ఆడుతూ ఉంటాడు గ్రామాల్లో వాడు వాణ్ణి దత్తుడు అంట జనరల్ అలా ఉంటుంది కాబట్టి ఇప్పుడు వీడు దత్తత తీసుకుంటే వీడు నా కొడుకు అది సత్యం కాదు కదా లోక దృష్టితో చూసినా కూడా సత్యం కాదు కదా సో భ్ర భ్రమ అలా అనుకోవాలని దాంతో నడిచిపోతుంది కదా కార్యక్రమాలు నడిచిపోతుంది ఒక గదిలో పెడతాడు బతుకులప్పుడు ఏదో నీళ్లు ఏదో చేస్తాడు ఏదో ఇది అది ఉంటుంది కాబట్టి ఐ ఆమ్ ఫాదర్ ఉన్నప్పుడు ఫాదర్నెస్ నీడ్ నాట్ బి ది ట్రూత్ నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే ఫాదర్గా డ్యూటీ చేయటానికి ఫాదర్నెస్ సత్యంగా అనక్కర్లా ఫాదర్నెస్ సత్యం అనక్కర్లా ఇప్పుడు మీకు డైరెక్ట్ మీ ముఖం మీద దృష్టాంతం మీకు చెప్తా మీరేమనుకోకండి ఇప్పుడు మీకు పాఠం కావాలన్నప్పుడు నేను గురువుని కానక్కర్లా గురువున కూడా నేను అహం గురుహు అహం గురుహు అహంగు ఇది ఈ భ్రమ ఎందుకండి మీకు కావాల్సిందేమిటి పాఠమే కదా పాఠానికిను అహం గురుహు అనే భ్రమకి సంబంధం ఉంది అనక్కర్లేదు అలా అక్కర్లేదు పాఠం చెప్పొచ్చు అవుట్ ఆఫ్ లవ్ యు కెన్ టీచ్ అంటే నేను గురువుని నేను గురువునని ఈ ఈ భారం ఈ ముళ్ళకి రీయటం అనవసరం అలాగే అహంపిత అహం పిత అహంపిత వాటి పిత కాతేక అంతా కస్తే పుత్రహానం లేదు మరి శంకర భగవత్పాదులు పితా లేదు ఏమీ లేదు నీ డ్యూటీ నువ్వు చే నీ డ్యూటీ నువ్వు ఈ జిడ్డు కూడా ఎందుకు కాబట్టి ఐఎమ్ ఫాదర్ ఐ ఆమ్ బ్రదర్ ఐ ఆమ్ సన్ ఇవన్నీ కల్పితము ఈ కల్పనలన్నింటినీ మీరు జ్ఞానంతో త్రోసిపుచ్చితే అయాం నెస్ మిగులుంటుందా మిగులు ఉండదా మిగులుంటుంది అయామ్నెస్ మిగులుంటుంది తర్వాత అక్కడితోటి పూర్తం లేదు సత్ తత్వం ఇప్పుడు అయాం అని ఉంది ఈ అయాంలో ఐ ఏమిటి పరిచ్ఛన్నము పరిచ్ఛన్నమైన ఒక వ్యక్తి కావండి ఈ పరిచ్ఛన్నమైన వ్యక్తి ఈ పరిచ్ఛేదము ఇది యామ్ నందు కల్పితం యామ్ అంటే బీయింగ్ సత్ సత్నందు ఐ కల్పితమైంది ఎలా అయితే బుడగ నీటి బుడగ నీటి ఎందు కల్పితమైంది నీటి అది నీరేది లేతే బుడగంటే ఇంకా ఏదో వాయు సంయోగం ఉన్నది తరంగం అల అలా ఈ అలా అన్నది నీటి ఎందు కల్పితము అంటే అది నీరే మొత్తం నీరులో భాగమేనండి మొత్తం నీరేది అది మనస్సు ఏం చేస్తుందంటే అది మొత్తం నీరు నుంచి దీన్ని విడదీస్తుంది మనస్సు విడదీస్తుంది అలా విడిపోయి ఉండదు అలా మొత్తం నీటిలో భాగంగానే ఉంటుంది మొత్తం నీరుగానే ఉంటుంది కానీ మనస్సు ఏం చేస్తుంది మొత్తం నీటిని విడదీస్తుంది మనస్సు విడదీస్తుంది అలా విడిపోదు మనస్సు విడదీస్తుంది మనస్సు విడదీసి అలా సపరేట్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది ఓషన్ అని పెడుతుంది ఇప్పుడు మనస్సు లేదు మనస్సు యొక్క ఈ డివిజివ్ యాటిట్యూడ్ తీసేశారనుకోండి అక్కడ ఏముంది నీరు మాత్రమే ఉంటుంది అలా ఉండదు నీరే ఉంటుంది అలాగే అహం అస్మి అన్నప్పుడు ఈ అహం అనేది పరిచ్ఛేదం ఈ అహం అనే పరిచ్ఛేదాన్ని మీరు తీసేసారనుకోండి ఇంకేముంటుంది అస్మి ఉంటుంది ఇంకా దాన్ని అస్మి ఉత్తమ పురుష చేయాల్సిన అవసరం కూడా లేదు అస్థిలో పెట్టేస్తే సరిపడుతుంది అస్థి మళ్ళీ ప్రథమ పురుష కూడా అనవసరం సత్లో పారేస్తే సరిపడుతుంది ప్రథమ పురుష కాదు మధ్యమ పురుష కాదు ఉత్తమ పురుష కాదు సత్ కాబట్టి అహం అన్నది సత్తునందు కల్పితము ఇప్పుడు మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఉండగా అహం తీసేశారనుకోండి అహంని రిజెక్ట్ చేశారనుకోండి యూ డ్రాప్ ది ఐనెస్ ఏం మిగులుతుంది సత్తు మిగులుతుంది అదే బ్రహ్మ అయితే ఐనెస్ని ఎలాగ డ్రాప్ చేయటం అంటే చూడండి దెర్ ఈజ్ అ ప్రాసెస్ ఆ ప్రాసెస్ ఏంటంటే ముందు మైన్ నెస్ని డ్రాప్ చేయాలి తర్వాత మీని డ్రాప్ చేయాలి ముందు మమని డ్రాప్ చేసి తర్వాత మీ అహమ్ముని డ్రాప్ చేయాలి అంటే మమకార అహంకారము ముందు మమకారాన్ని డ్రాప్ చేయండి ఎందుకంటే ఇంకో ఇది నాది ఇది నాది ఈ బిల్డింగ్ నాది వీళ్ళు నా శిష్యులు ఇదేమో వీడు నా కొడుకు అని అలా నా నా మమ మమ మమ అంటుంటే ఈ మమ ఏం చేస్తుందండి మీని బలం చేస్తుంది మీ మీని బలం చేస్తుంది ఎందుకంటే మీరు మమాని ఎప్పుడైతే డ్రాప్ చేసేస్తారో అంటే మమాని డ్రాప్ చేయడం అంటే ఏంటో తెలుస్తుందండి నాకు ఇల్లు లేదు వాటిల్లు లేదు నాకు బంధువులు లేరు లేరు ఈ సృష్టిలో ఏది నాది కాదు సత్యం అదే ఇప్పుడు చిత్రం ఏంటంటే ఇప్పుడు నేను ఏదో ముండిగా చెప్తున్న మాట కాదు అది అది వాస్తవం అదే ఈ సృష్టిలో ఏది నాది కా నాది కాదు అన్నది పరమ సత్యం నువ్వు వచ్చినప్పుడు ఏం తీసుకొచ్చావో చెప్పిన నువ్వు ఇక్కడికి వచ్చావు కదా ఏం తీసుకొచ్చావు బాడీ తీసుకొచ్చాను రాంగ్ వీడు బాడీ తీసుకురాలేదు ఎందుకంటే బాడీ తల్లి ఇచ్చింది తల్లి ఆహారం తిని ఇచ్చింది అవునా వీడి బాడీ తీసుకొచ్చాడా వీడు తీసుకురాలేదు కాబట్టి ఏం తెచ్చాడు వీడు బాడీ కూడా తేలేదు అంచేతనే బాడీని విదిలిపెట్టిపోతాడు ఏది తెచ్చాడో అది బతుకుపోతాడు అది రూల్ అది వీడు ఏది పట్టుకెళ్ళట్లేదంటే అర్థం ఏంటి ఏది తేలేదు అవునండి కాబట్టి నాది అన్నది ఏదీ లేదు ముందు అది గుర్తించండి నాది అన్నది ఏదీ లేదు స్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ ఆఫ్ నేకెడ్ అయిపోవాలి మానసికంగా నాది అన్నది ఏదీ లేదు దిగంబర అంటే అదే అర్థం ఐఎమ్ అండర్ ది స్కై నథింగ్ బిలాంగ్స్ టు మీ ఓకే నిర్మమహ అటువంటి వాడిని నిర్మమహ అంటారు గీత గీతలో గీతా వాక్యం నిర్మమహ అది దాన్ని వైరాగ్యము అని పేరు నిర్మమహకే వైరాగ్యము నాది అనేది ఏదీ లేదు ఎవండి ఆ తర్వాత స్టేజ్ ఏమిటో తెలిసిన నిరహంకారహ మీ అనేది ఏది లేదు ఇప్పుడు దేహంతో దేహం నాది కాకపోతే మీ ఉండదు మీరు గమనించలేదు దేహం ఎప్పుడైతే నాది కాదో ఇంకా మీ ఉండదు అంటే ఏమైంది దీన్ని వివేకము అంటారు నిర్మమో నిరహంకార దీనికి పేరు ఏమిటంటే ఏషా బ్రాహ్మీ స్థితి పాత్ర రెండో అధ్యాయం ఆకర్మ కాబట్టి బ్రాహ్మీ స్థితి అంటే ఇప్పుడు బ్రాహ్మీస్థితి అంటే అర్థం ఏమిటి మమకార అహంకారాలను ఎప్పుడైతే తిరస్కరించేశారో ఆ మిగులుంటుంది ఆ సత్తునందే అహంని సత్తునందే మమాని మీరు అధ్యారోపణ చేశారు ఆ సత్తు అదే బ్రహ్మ అంటే కాబట్టి ఇప్పుడు ఈ పడంగా మీరు మమకార అహంకారాలను రిజెక్ట్ చేస్తే మీరు బ్రహ్మరూపులే ఉంటారు ఈవెన్ అదర్వైజ్ మీరు బ్రహ్మరూపులే ఇప్పుడు చెప్పండి మీకు బంధం ఉందా లేదా లేదు బంధం ఉంటే పోదు లేదు కాబట్టే మీరు రిజెక్ట్ చేస్తే పోతుంది అది సర్పం లేదు కనుకనే సర్పం లేదు అని తెలుసుకోగానే పోతుంది అది ఉన్న సర్పం అయితే ఎందుకు పోతుంది కాబట్టి అసత్ అనేది మిగిలి ఉంటుంది అసత్వానుపపత్తి మిథ్య అంటే శూన్యము అనేది అంగీకారము కాదు దీని మీద మళ్ళీ ఓ పూర్వపక్షం అంటే శాస్త్రవ్యాపారము దాన్ని కూడా మీరు కాదన్నారే అంటే చూడండి శాస్త్ర వ్యాపారము పాజిటివ్గా ఆత్మతత్వాన్ని నిర్ధారించటం కోసం కాదు దానికోసం కాదు శాస్త్ర వ్యాపారం ఎందుకంటే మైండ్ ఏం చేస్తుందంటే ఒక ప్రపంచాన్ని అది ప్రాజెక్ట్ చేస్తుంది మైండ్ ఒక ప్రపంచాన్ని అది సినిమాలో ప్రాజెక్టర్ అంటారు దాన్ని దాని ప్రాజెక్టర్ అని ఎందుకంటారు అక్కడ లేని దాన్ని అది ప్రాజెక్ట్ చేస్తుంది అలాగే మైండ్ ఈజ్ ఏ ప్రాజెక్టర్ ద గ్రేట్ ప్రాజెక్టర్ అది ఏం చేస్తుంది మా ఒకస ప్రపంచాన్ని ప్రాజెక్ట్ చేస్తుంది అయితే ఇప్పుడు సినిమా ప్రాజెక్టుడు ఎక్కడి నుంచి ప్రాజెక్ట్ చేస్తుంది ఆ ప్రపంచాన్ని సినిమా ప్రపంచాన్ని అంటే ఆ ఫిల్మ్లోంచి ప్రాజెక్ట్ చేస్తుంది సినిమా ప్రపంచం అని ఒక మ్యాగజైన్ ఉంది అంటే ఇట్ ఈజ్ ఎ వరల్డ్ బైట్ సెల్ఫ్ అనమాట నేను ఎక్కడో ఎప్పుడో చూశాను నాకు పూర్తి వివరాలు గుర్తులేవు సినిమా ప్రపంచం అంటే ఇట్ ఈజ్ ఎ వరల్డ్ బైట్ సెల్ఫ్ అనమాట ఆ వరల్డ్ ఇప్పుడు పల్లెటూరులో లేకపోతే ఒక గిరిజన ప్రాంతంలో ఉంటాడు వాడు హాయిగా ఫోన్ చేసి హాయిగా సుఖంగా ఉంటాడు బతుకు బతికేస్తాడు ఎనభై ఏళ్ళు బతికేస్తే చచ్చిపోతాడు వాడు సినిమా ఎప్పుడూ చూడలేదు ఈ సినిమా ప్రపంచం డస్ ఇట్ ఎగ్జిస్ట్ ఫర్ హిమ్ నో ఈజీ హీ పోరర్ బై దట్ ఫర్ దట్ రీజన్ ఈజీ పోరర్ నో డస్ హీ మిస్ దిస్ సినిమా వరల్డ్ నో ఎనీవే సో ఈ సినిమా ప్రపంచాన్ని ప్రాజెక్టర్ ప్రాజెక్ట్ చేస్తుంది ఎక్కడి నుంచి ప్రాజెక్ట్ చేస్తుంది ఫిలిం నుంచి ప్రాజెక్ట్ చేస్తుంది అలాగే మనస్ ఈస్ ది గ్రేట్ ప్రాజెక్టర్ అది ఈ ప్రపంచాన్ని వీడికి ప్రాజెక్ట్ చేసి పెడుతోంది పొద్దున్నే లేవగానే అది ప్రాజెక్ట్ చేసి సిద్ధంగా రెడీగా పెడుతోంది ఎక్కడి నుంచి ప్రాజెక్ట్ చేస్తుంది మెమొరీ నుంచి ప్రాజెక్ట్ చేస్తుంది మైండ్ ఈజ్ ప్రాజెక్టింగ్ ఫ్రమ్ మెమొరీ మెమొరీ నుంచి ప్రపంచాన్ని ప్రాజెక్ట్ చేసి మైండ్ ఏం చేస్తుందంటే ఆ మెమొరీకి తోడుగా మెమోరీ నుంచి ప్రాజెక్ట్ చేసిన జగత్తుని దానికి అలంకారాలు పిచ్చేస్తుంది ఇమాజినేషన్తో ఊహలతో ఊహ మెమొరీ నుంచి ప్రాజెక్ట్ చేసిన ప్రపంచంలో ఊహ జోడించి ఊహ అంటే ఏదో ఏదో పెడతాడు మనస్సు ఏదో పెడుతుంది ఇది సుఖం అంటుంది ఇది దుఃఖం అంటుంది మనస్సు సుఖం ఉన్నది సుఖము కాదు దుఃఖం అన్నది కల్పించుకున్న సుఖ దుఃఖాలు ఇవి కల్పితాలు తప్ప ఇవి సుఖము కాదు దుఃఖము కాదు ఇప్పుడు ఏదో దృష్టాంతం ఏదైనా చెప్పచ్చు ఇప్పుడు కొడుకు పెళ్ళి కొడుకు పెళ్ళి సుఖమా దుఃఖమా చెప్పండి ఇట్ ఈజ్ నేదర్ సుఖం నాకు ఇట్ ఈజ్ ఎన్ ఈవెంట్ ప్రపంచంలో పాజిటివ్ అండ్ తత్వాలు కలవటం ఆకర్షణ వల్ల దగ్గరికి రావటం అదొక ఈవెంట్ అలాగే ఈ మొగాడు వీడు మొగాడు ఆ అమ్మాయి ఆడది దే కమ్ టుగెదర్ అంతే దట్ ఈజ్ అన్ ఈవెంట్ అది సుఖము కాదు దుఃఖము కాదు కానీ వీడికి అది సుఖము దుఃఖము రెండింటినీ ఇస్తుంది హీ డిరైవ్స్ బోత్ ప్లషర్ అండ్ పెయిన్ అవుట్ ఆఫ్ ఇట్ ముందు ప్లషర్ తోటి ప్రారంభిస్తాడు ఇంకా పెళ్లి కాకముందే పెయిన్ వస్తుందో తెలుసా అది ఎలా వస్తుందంటే వీడేమో లక్ష రూపాయలు కత్నం ఇస్తా అన్నాడు ఇస్తానని చెప్పేప్పుడే పదిహేను రోజులు అయింది పదిహేను రోజులకల్లా ఇచ్చేస్తాను అడే ఇవ్వలేదు ఇంకా పెళ్లి కాకముందే వీడు ఇలా మొదలుపెట్టాడే అని వీడికి బెంగపట్టుకుంటాడు దుఃఖం వచ్చిందా లేదా సో ఫ్లాషర్ కూడా ఉంటుంది కాబట్టి సుఖము దుఃఖము దాని నుంచి వస్తాయి అవి ఎక్కడి నుంచి వచ్చాయి ది కేమ్ ఫ్రమ్ ది ఇమాజినేషన్ ఆఫ్ ది మైండ్ సో మెమరీ ప్లస్ ఇమాజినేషన్ ఆ విధంగా ఒక జగత్తుని మనం సృష్టించుకుంటాం ఏ పోనీ మైండ్ ఇమాజిన్ చేయకుండా ఉంటుంది కదా కూర్చోవచ్చు కదా అంటే అది కూర్చోవడం ఎరగదు మనం అలా ట్రైనింగ్ ఇచ్చాం దానికి అదేదో ఇమాజిన్ చేస్తుంది ఇది కాకపోతే అది అది కాబట్టి ఇది ఇంట్లో కొడుకు పెళ్ళి సుఖము దుఃఖము అని ఇమాజిన్ చేస్తుంది ఒకవేళ అది సందర్భంగా అదనుకోండి అవి పెళ్ళిళ్ళు పేరెంట్ వాళ్ళన్నీ పూర్తయితే సందర్భంగా అదనుకోండి ఎలక్షన్ మీద ఇమాజిన్ చేస్తుంది ఏదో ఈ పార్టీ వస్తే మంచిది అని ఇమాజిన్ చేస్తుంది వెంటనే రాదేమో అని భయపడుతుంది కదా ఆ భయం ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఇమాజినేషన్ నుంచి వచ్చింది అంతే పోనీ ఎలక్షన్స్ లేవనుకోండి ఐపీఎల్ ఫలానాది నెగ్గుతుందో అని అడ్డము అవి మరొకటి మరొకటి మరొకటి మైండ్ ఏదో ఒకటి అలా ఇమాజిన్ చేస్తూ చాలా ఘోరంగా ఇమాజిన్ చేస్తుంది తర్వాత ఇవేమీ లేకపోతే ఒక గోల్ని ఇమాజిన్ చేస్తుంది ఏదో ఒక లక్ష్యాన్ని ఇమాజిన్ చేస్తుంది ఇమాజిన్ చేసి ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి కష్టపడడం ప్రారంభిస్తుంది కొంతమంది వాళ్ళు ఆ లక్ష్యాలు చూసి దానికోసం వాళ్ళు పడి పాటలు చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది నాకు సమయానికి దృష్టాంతమైన గుర్తురావట్లేదు కానీ ఇవేవో లక్ష్యాలు చిత్ర చిత్రాలైన లక్ష్యాలు నా దగ్గరికి వస్తూ వాళ్ళని చూసి నేను ముక్కుమైన వేరే వస్తూ అయ్యో పాపం పెద్ద వయస్సులో ఇలాంటి లక్ష్యం పెట్టుకున్నాడేమిటి ఇవేవో ఇవేవో లక్ష్యాలు పెట్టుకుంటా సమ్ కైండ్ ఆఫ్ లక్ష్యం విచిత్ర విచిత్రములైన లక్ష్యాలు పెట్టుకుంటా సో ఏవో లక్ష్యాలు పెట్టుకుని అలా అవాటి కోసం స్ట్రైక్ చేస్తూ ఉంటాం తర్వాత సుఖము దుఃఖము కామన భయము ఇవి వాస్తవంగా ఈ సృష్టిలో లేవు ఇవన్నీ కూడా మెంటల్ స్టేట్స్ అండ్ వాత్ మైండ్ కెన్ ప్రాజెక్ట్ అండ్ ఇమాజిన్ ఈజ్ ఓన్లీ ఫ్లోరాలిటీ ద్వైతాన్నే ప్రాజెక్ట్ చేసి ఇమాజిన్ చేయగలుగుతుంది అటువంటి మైండ్ మీకు యూనిటీ ఆ ఏకత్వాన్ని అది ఎన్నడూ కాబట్టి శాస్త్ర వ్యాపారము మనస్సు మీద ఆధారపడి ఉంటుంది బుద్ధిని బట్టి ఉంటుంది శాస్త్రం వ్యాపారం కాబట్టి శాస్త్ర వ్యాపారము ద్వైతాన్ని నిరాకరించటం వరకు పలుకొస్తుంది అంతే ద్వైతానికి అతీతంగా మనస్సుకు అతీతంగా ఉండే ఆ ఏకత్వాన్ని తెలుసుకోవటానికి శాస్త్రం వ్యాపారం పలికి రాదు శాస్త్రము ద్వైతాన్ని నిరాకరించి విరమించేస్తుంది విరమించిన తర్వాత అద్వైతం ఒక్కటే మిగులుంటుంది ఏమన్నా వేద స్ఫుతి అని భా భాగవతంలో వస్తుంది ఆ వేద వేదాలు శృతులు శృతి గీతలోను కూడా ప్రసిద్ధి దాన్ని ఇంతంత పొడుగు శ్లోకాలు అలా ఉంటుంది చాలా అల్లకల్లోలంగా ఉంటుంది సో ఆ శృతులు ఏం చేస్తాయంటే దేవుణ్ణి స్ఫుతిస్తాయి ఆ వేరు ఉపనిషత్తుల్లో ఉన్న అంశాలన్నీ మీకు ఆ స్తోత్రంలో వస్తాయి సో స్ఫుతించి అంతా అయిపోయిన తర్వాత మేం కూడా శబ్దరూపంగా ఉన్నట్టు కనపడుతున్నామే తప్పిస్తే అది కూడా ఒక వికల్పమే కానీ అది యథార్థం కాదు మేము కూడా నీ స్వరూపంలో విలీనమైపోతున్నాము అని విలీనమైపోతాం అలా ప్రతిపాదిస్తారు అంతే కాని మళ్ళీ శృతులు ఒకటి సెపరేట్గా దేవుడి పక్కన నిలబడి ఇదిగో మేము అంటే అప్పుడు అద్వైతం ఎక్కడి నుంచి వస్తుందండి కాబట్టి ఈ విధంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కథం పునః స్వరూపే వ్యాపారాభావే శాస్త్రద్వైత విజ్ఞాన నివర్తకత్వం నైషదోష సరే నేను చెప్పిందంతా చెప్పాను అయినా ఒక పూర్వపక్షం ఉంది ఆ పూర్వపక్షం ఏమిటంటే ఆత్మస్వరూపమున్నది ఈ స్వరూపమునందు శాస్త్రానికి ప్రవృత్తి ఉందా లేదా లేదు ఏమండి భ్రమ దేనికి భ్రమ స్వరూపం మీదనే భ్రమ ఇప్పుడు భ్రమకి అధిష్టానం ఏమిటి స్వరూపం ఆ భ్రమని పోగొట్టాల్సిన శాస్త్రానికి స్వరూపములో ప్రవృత్తి లేదు మరి స్వరూపంలో ప్రవృత్తి లేని శాస్త్రము స్వరూపమునందు కల్పించబడిన భ్రమను ఎలా పోగొడుతుంది పోగొట్టదు కాబట్టి మోక్షం లేదు అని ఒక రోక్షండి మీరు మీకు మీకు అందరికీ చెప్పక్కర్లేదు అయినా ఊరికే ఇలా చెప్పడం నాకు ఇదో చేదస్తాం మీరేం పురాణ శ్రవణానికి ఏం రాలేదు కదా ఇలాగంటే దానికే సిద్ధపడి వచ్చారు కదా ఎందుకంటే పురాణ శ్రవణం అన్నది నేను ఒకటి రెండు సార్లు ట్రై చేసి దాన్ని ఐ కమ్ టు ఏ కంక్లూషన్ ఇట్ ఈస్ పియాన్ హింగ్ నా కాదు ఐ కెనాట్ డూ ఇట్ నేను చేయలేను ఆ ఏదైనా పురాణం మీద కావలిస్తే ఏదైనా నాలుగు పంక్తులు బరికి టైప్ చేసి ఏదైనా ప్రింట్ చేసి లోకం మీద పారయ్యాలే కానీ కూర్చుని పురాణం చెప్పమంటే నా కాదు ఇట్ ఈస్ బియాండ్ మీ ఎందుకంటే అవి ఫ్లో రాదు అలా అలా కాకుండా మీరు తత్వాన్ని గురించి ప్రచారం తత్వాన్ని గురించి ఏదైనా నాలుగు మాటలు అంటే ఏదో నాలుగు మాటలు అనుకోవచ్చు అది అభ్యాసాన్ని బట్టి ఉంటుందేమో నాకు తెలీదు బట్ ఎవర్ సో దిస్ ఈజ్ ది పౌరోపక్షం సో పూర్వపక్షం ఎలా పకడ్బందీగా ఎలా పెట్టాడో చూడండి శాస్త్రానికే ఆత్మస్వరూపమునందు వ్యాపారం ఉందా లేదా లేదు భ్రమ అనాత్మ భ్రమలన్నిటికీ అధిష్టానం ఏది ఆత్మయే మరి శాస్త్రం ఆ భ్రమలని మాత్రం ఎలా నివర్తింపజేస్తుంది ఇప్పుడు రజ్జుస్వరూపం తెలిసి ఉంటే ప్రదర్శించే దీపము సర్పాన్ని నిరాకరిస్తుంది కానీ రజ్జుస్వరూపాన్ని చూపించలేని దీపము సర్పాన్ని మాత్రం ఎలా నిరాకరిస్తుంది అని సంథింగ్ సిమిలర్ టు దాట్ కనుక ఆత్మస్వరూపంలో శాస్త్రానికి వ్యాపారమే ఫంక్షనే లేకపోతే ద్వైత విజ్ఞానాన్ని వీడు ద్వైత విజ్ఞానం అంటే ద్వైత భ్రమే భ్రమే విజ్ఞానం ఆ ద్వైత విజ్ఞానాన్ని నివర్తింపజేసే శక్తి లేకపోతే సందర్భం శాస్త్రానికి ఉండదు శాస్త్రం ద్వైత విజ్ఞానాన్ని నివర్తింపచేయకపోతే అద్వైతములో వీడినిచి ఉండే ప్రసక్తి లేదు కాబట్టి మోక్షము కుదరదు మోక్షం అనేది ఏమి ఉండదు అనే ఓ రకమైన పూర్వపక్షం నైష దోష అబ్బే దోషం కాదు లేవాయా అని అంటున్నారు రజ్జ్వా సర్పాధివత్ ఆత్మని ద్వైత్య చూడు రజ్జువు మీద వీడు సర్పాన్ని అధ్యారోపం చేశాడు భ్రమపడ్డాడు ఈ ఈ అధ్యారోపము అధ్యాస అంట అంటే సూపరింపోజిషన్ అంటే అక్కడ లేని అక్కడ సూపరింపోజ్ చేయటం ఈ సూపరింపోజిషను దేనివల్ల చేశాడు అంటే అవిద్యా అధ్యస్త అధ్యానం చేత ఈ సూపరింపోజిషన్ చేశాడు రజ్జు జ్ఞానం లేకపోవడం చేత ఈ సర్పాన్ని సూపరింపోజ్ చేశాడు సో అదేవిధంగా ఆత్మయందు ద్వైతము లేదు లేని ద్వైతాన్ని అజ్ఞానం చేత వీడు అధ్యాస చేశాడు ఏదైనా సరే అజ్ఞానం చేత దేన్ని అధ్యాస చేస్తామో అది వాస్తవంగా ఉండదు కాబట్టి శాస్త్రం కూడా అక్కడ ఉన్న ద్వైతాన్ని ఏం పోగొట్టర్లేదు అది అక్కడ ఉండి తప్పనిసరిగా పరిహరించాల్సిన ద్వైతాన్ని అదేం పోగొట్టక్కర్లేదు ద్వైతము భ్రమయ్యా అది లేదయ్యా అని చెప్పేస్తే అయిపోయా ఆ మాత్రం చెప్పడానికి సరిపడుతుంది శాస్త్రం కన్ డూ దాట్ దానికి అభ్యంతరం ఏం లేదు శాస్త్రం స్వరూపంలోకి వెళ్ళలేదు కాబట్టి ద్వైతాన్ని నివారించలేదు ఎక్కడి నుంచి పట్టుకొచ్చేవి పూర్వపక్షం ద్వైతం అనేది యథార్థంగా ఉంటే స్వరూపంలోకి వెళ్ళలేదు కాబట్టి అక్కడ ఉన్న ద్వైతాన్ని అది తోసివేయలేదు అది వెనడానికి వినడానికి బాగుంది అక్కడ స్వరూపంలో యథార్థంగా లేదు అది కాబట్టి శాస్త్రము లేని ద్వైతాన్ని నివారించాలి ఎలా నివారిస్తుంది లేని అది ద్వైతం లేదురా బాబు అని చెప్తుంది ద్వైతం లేదురా అని చెప్పేసి ఊరుకుంటుంది స్వరూపంలో ప్రసరించాల్సిన అవసరం ఏం స్వరూపం వీడు అయి ఉన్నాడు కొత్తగా కానక్కర్లా ద్వైతం లేదు అని చెప్తుంది ఓహో అలాగా దాని మీద వాడు విచారం మొదలు పెడతాడు మరి ద్వైతం రెండు రకాలు మమ మమ మమ అహం అహం అహం మమకార అహంకారం దిశ ద్వైతానికి మూలమది ద్వైతం అంటే ఊళ్ళో వాళ్ళు పాదాయ వాళ్ళు దేవుళ్ళు దేవతలు దెయ్యాలు అది ద్వైతం మీరు అలా అనిపిస్తుంది అవ అవి తర్వాత చూద్దాం అవన్నీ కూడా మమ నుంచి వచ్చేయండి అహం మమ నుంచి వచ్చాయి ఇవే అలా వికల్పాలు వీడికి భయం వేస్తుంది వీడికి భయం ఉంటుంది ఈ భయం దేన్ని బట్టి మమకారాన్ని బట్టి ఆ భయమే ఇన్ని రూపాలుగా ఉంటుంది ఎన్ని రూపాలు నాగదేవత అంటాడు ముడుపు అంటాడు అపరాధం అంటాడు మరోటి అంటాడు మరొకటి ఉంటాడు మొత్తం ఒక కొన్ని వేల పుస్తకాల సాహిత్యం నిర్మాణం చేస్తాడు అవుట్ ఆఫ్ దట్ ఫియర్ ఆ ఫియర్ నుంచి అల్లుకుంటూ పోతాడు ఆ ఫియర్ మీరు తీసిపారేయండి ఏమైంది వాడు అల్లిందంతా ఏమైంది ఇప్పుడు నేను శకునం చూడ్న్నాను నేను శకునం చూడ్న్నాం అలా పోతూ ఉంటాను గాలివాటంగా పోతూ ఉంటాను ఒంట్లో ఓపిక నేను నిమ్మడంగా పోతాను ఒంట్లో ఓపికగా ఉంటే వేగంగా పోతాను అంతే తప్ప ఎందుక ఎవడొస్తున్నాడు వేరకాలేజ్ ఎవడో లేదు వేది చూడడం శకునం చూడడం కాబట్టి ఈ శకున శాస్త్రం అంతా ఫార్ అస్ ఐఎమ్ కన్సర్ జస్ట్ డజన్ ఎగ్జిస్ట్ ఫర్ మై ఐ డజంట్ ఎగ్జిస్ట్ ఫర్ మై ఐఎమ్ డన్ విత్ చేయలే అబ్బా ఎంత ఫ్రీగా ఉందండి తలుచుకుంటేనే ఒక ఫ్రీడమ్ ఎంజాయ్ చే అనుభవాలు వస్తాయి లేకపోతే తెల్లర్నేస్తే ఈ శకునకున ఇలా చూసుకుంటూ ఉండడం ఎంత మీకు ఎలా అనిపిస్తుంది అలాగే నేను ఏదైనా చోటలు ఉంటున్నాను ఇప్పుడు బ్రహ్మగుటీల్లో పాఠం చెప్తున్నాను అక్కడెక్కడో బతుకుంటున్నాను ఎక్కడో ఉంటాను ఒక చోట ఉన్నాను రకరకాల చోట్ల ఉంటాను ఉన్నప్పుడు కుడివైపే ఉంది ఎడవైపే ఉంది తూర్పు వైపే ఉంది ఎడవ నాకు అసలు దిగ్విభాగమే తెలీదు ఏ దిక్కులో ఉన్నాను ఏ దిక్కులో లేని నాకు తెలీదు ఐ డోంట్ నో సో నాకు ఈ దిక్కుని ఇది ఉంటే మంచిది ఆ దిక్కును ఉంటే చెడ్డది అలాంటిది ఒక అలాంటిది ఒక శాస్త్రం ఉంటుందని దానికి ఒక రిలవెన్స్ ఉంటుందని సో నేను ఒక గిరిజనుడు అటువంటి ఆ గిరిజనుడికి వాస్తు గురించి ఏమీ తెలియనట్టుగా నాకు కూడా ఏమీ తెలియదు గిరిజనుడు డస్ హిమ్ మిస్ ది వాస్తు డజన్ మిస్ ఐ టూ డోంట్ మిస్ ఓవర్ ఐఎమ్ డన్ విత్ ఇట్ మళ్ళీ ఇప్పుడు కూడా అది తలుచుకుంటే అమ్మ ఎంత ఫ్రీడం రా అనిపిస్తోంది నా మటు నాకే నేను కంగ్రాచులేట్ చేసేసుకుంటాను చాలా ఫ్రీడమ్ వచ్చేసి సో ఇప్పుడు ఇప్పుడు ఆ ఫ్రీడము ఆ నెత్తి మీద కూర్చుని ఉన్న భావజాలాన్ని త్రోసిపుచ్చితే వచ్చిందా ఏమీ లేదండి ఏమీ లేదండి అసలు ఈ కల్పన లేని లేవు లేని దాన్ని పెట్టుకుని జిడ్డులని పెట్టుకుని దారిని వదిలిచుకోవడానికి వీడంతే లేదు అసలు నథింగ్ లైక్ దాట్ కాలంలో విభాగము కల్పితము దిక్కులో విభాగం కల్పితము మేము చిన్నప్పటి నుంచి చదువుతున్నాం ఇది దిగ్విభాగం కల్పితము ఎందుకు అలా చదువుతున్నామో నాకే తెలీదు అలా చిన్నప్పటి నుంచి ఈ మాటలన్నీ వింటున్నాను నేను దిగ్విభాగం కల్పితము కాల విభాగం కల్పితము అంతే తూర్పు ఏదన్నారు నువ్వు ఎటు కూర్చుంటే నీ ముఖం ఎదుర్కొన్నా ఉన్న తూర్పు అన్నారు అబ్బా ఇది ఎంత అతివ్యంగా ఉందో అంటే ఇది తూర్పు అంతే ఇది తూర్పు ఇక్కడనే కూర్చున్నాను ఇది తూర్పు బస్ ఓవర్ నేను ఎప్పుడూ పూర్వం వైపే ఉంటాను దిగ్విభాగమే లేదు కాల విభాగమే లేదు ఎప్పుడు ప్రజెంట్లోనే ఉంటాను నేను కాల విభాగమే లేదు ఇవన్నీ కూడా కల్పితములు ఈ కల్పితములను కల్పితములని చెప్పేదే శాస్త్రం ఇదికోసం శాస్త్రం స్వరూపంలో దూరేసేమీ చెప్పక్కల కాబట్టి అసలు అది పర్వపక్షమే కాదు మీద ఆయన అంటారు చూడండి కథం అదేలాగా నేని ద్వైతాన్ని అధ్యాసం చేశారే ద్వైతం లేకుండానే అధ్యాసం చేసేసారా ఎలాగా అది కొంచెం వివరించి చెప్పండి ఖ్యహం దుఃఖీ మూఢజా మృత జీర్ణ దేహవాన్ పశ్యామి శృణోమి వ్యక్త అవ్యక్ కళీ సంయుక్ క్షీణ వృద్ధ అహం మమతే ఇత్యవమాదయ సర్వే ఆత్మన్యధ్యారోప్యంతే శంకరులు వారి తత్వాన్ని చెప్తుంటే అంచేతనే శంకర భాష్యం చదవటానికి ఈ ద్వైతవాదులు ఈ థియలాజియన్స్ ఉంటారు ఆ థియాలజీ బాగా జిడ్డులా ఒంటికి పట్టించు కూర్చుంటారు వాళ్ళు వాళ్ళకసలు అర్హతే ఉండదు ఎందుకంటే వాళ్ళు మెత్తిపించిపోతుంది ఎక్కడా అసలు దరిదాపుల్లో చూడండి అలా ఎలా చెప్తారు ఆయన ఏమంటున్నారంటే ఈ ద్వైతము వీడు అధ్యాస అహం సుఖి అన్నాడు ఏమిటి నీ సుఖం ఏమిటి చెప్పు ఈ అహం సుఖి అన్నవాడు మీరు పావుగంట పోయిన తర్వాత వెళ్ళి వాడిని పలకరిస్తే అహం దుఃఖీ అంటాడు అంటే ఇప్పుడు వాడు సుఖి అయినట్టే కానట్ట సుఖం దుఃఖం ఎందుకు అయ్యాడు కాలేదు కాబట్టే దుఃఖ అయ్యాడు దుఃఖీ కాలేదు సుఖం అవుతున్నాడు నిన్న మీకు చెప్పాను మీరు టాపిక్ మారిస్తే సుఖీ అలా దుఃఖీ అవుతాడు టాపిక్ మారిస్తే చాలు తర్వాత కొంతమందిని మాములుగా ప్రశాంతంగా ఆయన రోడ్డు మనం నడిచి వెళ్తూ ఉంటే ఏమండి బాగున్నారా అని అడిగారు అనుకోండి వెంటనే దుఃఖి అయిపోతుంటాడు వెంటనే దుఃఖీ అవుతాడు బస్ దుఃఖైపోతాడు ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగులు కలిసారనుకోండి డిఏ డిఎన్ఎస్ ఎలెవెన్స్ అంటే కరువు భత్యం ఆ గ్రామంలో శుభ్రంగా భోంచేసేవాడు గవర్నమెంట్ ఉద్యోగే వీడు బాబులు గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే దొరబాబులు బ్రిటిష్ వాళ్ళు పోయాక గవర్నమెంట్ ఉద్యోగులు దొరబాబులు మొత్తం ఆ ఏ పని చేయకుండా ఎక్కువ జీతాలు పుచ్చుకుని వీడికి కరువు ఏమిటండి కరువు ఎవరికేదవాడికి కరువు కానీ వీడికి కరువు ఏమిటి కరువు భచ్చం వీడికి ఇవ్వడం ఏంటి కరువు భచ్చం ఆ భేద ప్రజలకి ఏమైనా ఇవ్వాలి కానీ వీడికి వీడికి కరువు కదా కానీ ఇద్దరు గవర్నమెంట్ వీడు కులసాగా ఉంటాడు ఇంకో గవర్నమెంట్ ఉద్యోగం కనపడగానే వెంటనే డిఏ ఎప్పుడు పెరుగుతోందని అడుగుతాడు అది వినగానే ఇద్దరూ కూడా వెంటనే కరువులోకి వెళ్ళిపోతారు అంతే ఆ మోడ్లోకి వెళ్ళిపోతారు ఈస్ లైక్ దట్ అంటే మైండ్ ఇట్ ఈస్ లైక్ దాట్ మైండ్ ఈస్ ట్యూన్ లైక్ దాట్ అహం మూఢహా నేను అజ్ఞానిని అంటాడు ఈ లోకంలో మనస్సు బుద్ధి దృష్టితో చూస్తే ప్రతివాడు అజ్ఞానే ఆత్మస్వరూప దృష్టితో చూస్తే ఎవడో అజ్ఞాని లేనే లేదు అహం మూఠహ అంటాడు మళ్ళీ ఇంకో సందర్భం అహం పండితహా అని కూడా వాడే అంటాడు తర్వాత జాత మృతహ ఇది స్టాండర్డ్వే అహం జాత నేను పుట్టాను ఎవంటే నేను పుట్టాను అనే మాట చుట్టూ ఎంత విస్తారమైన కల్పన ఉందో మీరు సమాజంలో ఎరుగుదరా నేను పుట్టాను అని ఒక్క మాట అహంజాత ఇంకా దాని చుట్టూ వీడు పెట్టిన కల్పన ఎంత భయంకరమైన కల్పన అంటే దాని నుంచి వీడు బయట పడలేడంతే దాంట్లో ఫిక్స్ అయిపోయి ఉంటాడు అహం జాత ఆత్మస్వరూపానికి పుట్టుక లేదు చూసారా అది చిత్రం మృతహ మళ్ళీ నేను మరణించ మరణిస్తున్నా మృత అంటే చచ్చిపోయాను అనర్థం అక్కడ పదం అలాంటిది అంటే వీడికి ఏదో కష్టం వచ్చిందన్నమాట మీకు ఏదో ఏదో ఎకానమీ డవలవడో ఏదో అయింది అయితే అహమృత అంటాడు జీర్ణ నేను వృద్ధుడనైనాను అని అంటాడు ఏమంటే మీరు దేహ దేహాన్ని ఫీల్ కాకుండా అష్టమానూ దేహాన్ని ఎవడో ఫీల్ కాడు అప్పుడప్పుడే మనం దేహాన్ని ఫీల్ అవుతాం మోస్ట్లీ వీ లివ్ బియాండ్ ది థ్రెష్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్ ఆ దేహంలో అనారోగ్యం చేసినప్పుడు ఆ బాడీని గట్టిగా ఫీల్ అవుతాం ఒళ్ళంతా నెప్పులుగా ఉందనుకోండి ఒళ్ళంతా అనుభవంలోకి వస్తూ ఉంటుంది మొత్తం కాళ్ళు మోకాళ్ళు ఊరుగులు నడుము చేతులు ముఖం ఇవి అన్ని మొత్తం ఎన్ని ఎముకలు ఉన్నాయో అన్ని ఎన్ని మజిల్స్ అన్ని అనుభవాల్లోకి వస్తూ ఉంటాయి ఎందుకని నువ్వు ఒళ్ళు నొప్పులు ఎందుకంటే ఏదో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఏదో జ్వరం ఏదో వస్తే ఒళ్ళంతా ఈ ఒళ్ళంతా అనుభవం ఈ జ్వరం వచ్చినప్పుడే మిగతాప్పుడు ఒళ్ళంతా అనుభవం ఏమి ఉండదు చాలా బిజీగా ఉంటాడు ఇప్పుడు బ్యాంకుకి వెళ్ళి మీరు డబ్బులు లెక్క పెట్టుకుంటుంటే దేహాభిమానం ఉండదు కాబట్టి రోగం వచ్చినప్పుడే దేహాభిమానం సో వన్ హాస్ టు ఎగ్జామినేట్ జీర్ణ అంచేతనే మహాత్ములు ఏమని చెప్తారంటే దేహాభిమానం పెట్టుకోద్దు ఇంతకు ముందు కూడా చెప్పాను దేహానికి చేయాల్సిన సేవలు దాన్ని చేసేయటం సేవ అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు తిండి పారేస్తూ ఉంటే సరిపడుతుంది కొంచెం రోగం వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఏవో టాబ్లెట్లు కూడా మరి ఇదో ఎడిషనల్ జాబ్ టు బి డన్ చేయాలి మరి ఏం చేస్తాం ఏదో చేయాలి అదేమిటి ఎవరో ఒక ఆయన అ ఏవో రసము ఏవో టానిక్లు ఇవి చెప్తా ఆయుర్వేదం ఆయిన్ మీరేమో ఈ రసం తీసుకోండి ఈ టానిక్ తీసుకోండి ఈ మరబ్బాయో ఏదో తింటూ మీకు చాలా హాయిగా ఆరోగ్యంగా ఉంటుందని చెప్తారు పూల ఉంటుంది చాలు వాళ్ళు కొత్త కొత్తవన్నీ దీనికి ఆశ్చర్యపోయారు ఏదో వాళ్ళు ఆయుర్వేదం పేరిట్టి మళ్ళీ దేహాభిమానం పెంచుకున్నట్టే అవుతుంది తప్ప మరొకటి ఏమీ లేదు ఏమో టానిక్లని అవని ఏదో చెప్తారు సంథింగ్ రోజు జవనప్రాసి తింటూ ఉంటే మీకు ఆరోగ్యానికి బాగుంటుంది అంటే కాపోసనుకున్నది తింటూ ఉన్నాం మంచిదైతే అవ్వచ్చు నేను కాదన్నా వట్ ఎవరు సో ఈ రకంగా దేహాభిమానము నాకు అల్లలు వంగిపోవడం మంచిది కాదు తినాల్సింది ఏదో తినాలి మందులోనే వేసుకోవాలి వేసుకుని ఏం చేయాలి దేహానికి చేయాల్సిన సేవ ఏదో దాని చేసేసి ఇంకా దాన్ని ఉపేక్ష చేసేసి శివోహం అహం శివ అంటే అహ నేను సద్రూపుడను అని అలా కూర్చుండిపోవాలి తప్ప దేహాన్ని అంతలా పట్టు కూర్చోకూడదు దేహవా అని అసలు అనుకోకూడదు దేహవాన్ ఏ అహం పశ్యామిదో ఇది చూస్తున్నాను ఎప్పుడైతే చూస్తున్నానో అంటారో చూపు అండో చూస్తున్నాను అంటాడు డివిజన్ వచ్చేసింది తర్వాత ఈ చూడబడి దాన్ని మెషర్ చేస్తాడు నిన్న మీకు చెప్పాను కదా అహం పశ్చాం మెషర్మెంట్ రెడీగా పెట్టుకుని ఉంటాడు ఆల్వేజ్ రెడీ చాలా పెర్ఫెక్ ఎప్పుడు రెడీగా ఉంటాడు అంటే అంత తక్కువ మనం మెషర్ చేసి మనిషిని చూడగానే మెషర్ చేసేస్తాడు నన్ను ఒక ఆయన చూశాడు చూడగానే మీరు సంప్రదాయబద్ధంగా తీసుకున్నారా సన్యాసం లేకపోతే సంప్రదాయం లేకుండా తీసుకున్నారా అని వెంటనే మెషర్మెంట్ వేసేసేదంటే అంటే నేను అడుగుదా అనుకున్నాను సంప్రదాయం అంటే ఏమిటో చెప్పండి నేను అడుగుదాను పోలే ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం అని సంప్రదాయంలోనే తీసుకున్నాను అండి కానివ్వండి మీరు వచ్చిన పని కానివ్వండి అని చెప్పాను ఏమిటి సంప్రదాయం అడుగు మిగిలిపోయే సంప్రదాయం సంప్రదాయ శబ్దానికి అసలు అర్థం ఆయనకి ఎలాగో తెలియదు నేను చెప్పిన అర్థం కాదు ఆయన ఇబ్బంది పెట్టడం తప్ప కాబట్టి సో మెషర్మెంట్కి సిద్ధంగా ఉంటాడు అహం పశ్యామి టక్కు మన మెషర్ చేస్తాడు అహం శృణోమి టక్ మన మెషర్ చేస్తాడు ఏ వ్యక్త అంటే విదిత అవ్యక్త అంటే అవిదిత నేనేమో లోకంలో ప్రతిష్ట గలవాణ్ణి అంటాడు ఒకడు ఇంకొకటి నా నేను ప్రతిష్ట లేని ప్రతిష్ట పెంచుకుందుకు ట్రై చేస్తూ ఈ టీవీలో వచ్చేటువంటి మహాత్ములు దేపే ఫర్ ది ప్రోగ్రామ్ అవును మీరు తెలుసో తెలీదో దెప్పే ఇప్పుడు ఈటీవీలో పొద్దున్న ఆరున్నరకి రావాలనుకోండి మీరు టెన్ థౌజండ్ అట్లీస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ అంటాం ఈ మధ్యన పెరుగుంటుంది టెన్ థౌజండ్ మీరు పే చేయాల్సి ఉంటుంది వాళ్ళు పే చేసే ప్రోగ్రామ్లు వేరే ఉంటాయి వాటి టైమింగ్స్ వేరే ఉంటాయి ప్రోగ్రామ్స్ మూడు రకాలు మనం పే చేయాల్సినవి వాళ్ళు పే చేసేవి పేమెంట్ ఏమీ లేనివి అది ఒక రకాల ప్రోగ్రాములు ఉంటాయి మనం పే చేసేవి ఏమిటంటే ఈటీవీలో పొద్దున్న ప్రైమ్ టైం అని ఉంటుంది ఆ టైంలో వచ్చే ప్రోగ్రాములు అన్నిటికీ మీరు పే చేయాలి ఆస్థా ఛానల్లో మొన్న ప్రధానమైన ప్రోగ్రాములు ఆ ప్రైమ్ టైంలో మీరు పే చేయాలి ఏమంటే వాళ్ళు పే చేసే ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇప్పుడు ఆదివారం పొద్దున్న సిక్స్ థర్టీకి ప్రోగ్రామ్ అంటే గుర్తుకొచ్చి చెప్తున్నాను ఆదివారం పొద్దున్న సిక్స్ థర్టీ ఆదివారం అంటే ఇంకా రెండు రోజులు ఉంటుంది సిక్స్ థర్టీకి ఆదిత్య హృదయం ప్రోగ్రామ్ వస్తుంది నాది వనిత అనే ఛానల్లో వస్తుంది వనితలకు ఛానల్ గౌరవ అమెరికా వెళ్ళేప్పుడు లేదు అది అమెరికా నుంచి వచ్చే వలిత ఇది కొత్త జాడల్ అంటే ఇట్ ఈజ్ మెంట్ ఫర్ విమెన్ అని చెప్పారు విమెన్కి చేడల్ దాంట్లో సిక్స్ థర్టీకి వస్తుంది పొద్దున్నే సిక్స్ థర్టీకి వస్తుంది ఆదివారం వస్తుంది ఆ దానికి దే పెయిడ్ ఉంది నేను దే పెయిడ్ లాస్ట్ ఇయర్ సమ్ మనీ సమ్ స్మాల్ మనీ స్మాల్ బిగ్ వాట్ ఈస్ అది కూడా మెంటల్ ప్రాజెక్షన్ కదా దే మొన్న తిరుపతి నో పేమెంట్ ఇంతవరకు నేను పే చేయలేదు కూడా ఎందుకంటే వ్యక్త అవి వ్యక్త ఏముంది దీంట్లో రేపు సిక్స్ థర్టీకి వస్తుంది సండే మార్నింగ్ సిక్స్ థర్టీ భక్తి ఛానల్లో ఇంకోటి వస్తుంది అది తెలియదు నాకు ఇది మాత్రం సిక్స్ వనితా ఛానల్ మార్నింగ్ సండే మార్నింగ్ సో దట్ దే హ్ పేయిడ్ పే చేసింది అదే వాళ్ళు వాళ్ళు రొటీన్ రిప్ ఈ ఛానల్ తిప్పుతూ ఉంటారు అంటే దే టేక్ గ్రేట్ అడ్వాంటేజ్ ఆఫ్ వాట్ ఎవర్ దా రూచ్ ఇస్ గుడ్ సో వ్యక్త వితహ ఇలాంటివన్నీ కూడా పది మందికి తెలియడం తెలియకపోవడం ఈ మహాత్ములు పే చేస్తారు చెప్పే ఆసారాం బాపు ఎట్సెట్రా బిగ్ బిగ్ మహాత్ములు ఆస్థా ఛానల్కి దానికి బోలంద డబ్బు పే చేస్తాడు అయితే మీకు స్పాన్సర్డ్ బై అని ఉంటుంది ఆ స్పాన్సర్డ్ శిష్యుడు ఉంటాడు వాడి ఏముంది వాడికి డబ్బులు కావాలి మీరు స్పాన్సర్ శిష్యుల చేస్తే స్పాన్సర్ చేయించుకోండి వాట్ ఎవరు ఇట్ ఈస్ మొత్తానికి పే చేసినట్టే అయింది కదండి ఆయన పే చేసేదంటే శిష్యులు పే చేస్తే ఆయన పే చేస్తారు సో ఇదొక ఇదొక సంసారం నేను నా ఫాలోవర్సు అంతా కూడా అజ్ఞాన కల్పితం సో మనిషి ఈ రకంగా అనేక కల్పనలను వేసుకుని స్వరూపాన్ని విస్మరించి ఉంటాడు ఇది రేపు ఈవేళ శుక్రవారమా లక్ష్మీ రేపు కంటిన్యూ చేద్దాం ఓం ఓం నమోదం ఓం నమోదం పూర్ణ పూర్ణము హరి శ్రీ కృష్ణ